ప్రభా నాదీవానికి సాగుపతివా సరస్వతి కల దేవానికి శృతం నా ప్రభాని దినం మాకు ఈ సాయం చేసి నడిపించిన ఈ దినం ఇచ్చిన నీకే సోత్రాలు నీకే తీర్తి గంత అమ్మాయి ప్రభునికే అలలియ నాదివానికి శ్రోతం అలలియా నా అన్న పిల్లలు మా కృసతిలో అలలియా నాదివ మా ప్రార్థన మీరు ఉండనే సభా నాదీవానికి శ్రోతం చేస్తాను ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటాం అక్కడ ఉంటాను వాగ్దీన్ చేస్తున్నాం వాళ్ళతో మీరు రాండేశ్వ ప్రభా మీరుంటే సంవత్సరం సాధ్యం చేసిన ప్రభావ ఆధివాని శృతం మా స్వబుద్ధి తొలగించండి మా జ్ఞానం తొలగించండి సంపూన విడిపించవన్నీ ప్రార్థిస్తాం ఈ లోకంలో ప్రభ అలలి జీవించాలంటే నీ పోలిక కావాలా నీ గుణగాలు కావాలా అలది అనాథిగా నీ కత్తుకుని జీవాల నీ ఎందు భయం భక్తి జీవించాలా మీరు సహాయం చేయండి రాణి బిడ్డ నడిపించి ఆటగిదాల కాల్చేసి నాదివా నీకు శృతం ఇంకేమైనా ఆయాశక్తులు ఉంటే ప్రభ చూపించండి చూపించం తెచ్చని ఒక్క నీళ్ళు చిట్టి సహాయం చేయండి నీ అక్కడ సమీపం భయంకర దినాలు శ్రమకాలంలోను అలదిగా ఈ శ్రమకాలం ఉండాలంటే నీ వాక్యమే అలది అనాదిగా మీరు ఉంటేనే చేయగలం అలా ఐఎస్లని మేము నడవలమేస్తా ప్రభా మీరుంటే మేము నడవగలమేసా ప్రభా మీరే మా కాపరి మీరే మా మేము గురెపిల్లకన్నా చిన్న పెట్టి నడిపించి ఆదివంట మీరు మాయింపనని మీ అస్తం గెప్తున్నాను మీ జ్ఞానంతో నింపి మార్చాను అని మీరు నడిపించా మరి ఆటగిదాలి కాల్చి చీకటికర దియ్యాలని గర్జించండి ఎక్కడ మీ మీరే మాకు సాయకడండి ఆదివంతో నడిపించి మనం ఇస్తున్నాం ప్రసం నేను చున్నరు ేసు ప్రభు నృదయములో కష్ట ము నిత్యము జీవి చును జిందా షు జిందా మేర మే జిందా ముబు మహారా ఈ సదా జింద He's with me Raja Haraam Jesus sada zinda hai Jesus lives Jesus lives Jesus lives right in my heart He's my help in times of trouble Jesus lives forever Hallelujah thank you నేనేమైనా ప్రభువా నిన్నే స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నే స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై నీ దయవల నేనయ్యా నేనేమయ్యున్నాను నీ దయవల నేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్నె స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను లేక లేక వృద్ధాంత మందు ఏకైక కుమారుని చింది నీవు లేక లేక వృద్ధాంత మందు ఏకైక కుమారుని చింది నీవు ఇచ్చిన ఇచ్చిన నీ వే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నె నాకే నాకేమున్న ప్రభువా నీకు పిస్తాను నేనేమయ్యున్నాను నీ దయవల నేనయ్యా నేనేమయ్యున్నాను నీ దయవల నేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్నే స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను సర్వము పోయినా శరీరము కొలినా నాన్న వారే ము పోయినా శరీరము కులినా నాన్న వారే వెలివేసిన ఆప్తులంతా శత్రువులైనా ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్నె స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమయ్యున్నాను నీ దయ వల నేనయ్యా నేనేమయ్యున్నాను నీ దయ నేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్నె స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నామటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనాది నాకెంతో మేలు నామటుకైతే బ్రతుకుట క్రీ స్తే చావైనాది నాకెంతో మేలు ఇదుగుదేవానయ్యా ఇగు దేవా దయతో నన్ను గైకొనుమయ్యా నా ఏసయ్యా నేనేమైనా ప్రభువా నిన్నె శుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైన ప్రభువా నిన్నె శుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నాకున్నవన్నీయూ నువ్విచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్నె శుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను అలాలు థ్యాంక్ యూ మనోజ్ గారు మొదటి గురించి ఓకే బేర్ ఓకే ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ సిక్స్టీన్ సెవెంటీన్ మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియో మీరు ఎలగారా ఆగిపోదర్ మెల్లగా చూపం చిన్న చిన్నగా ఒక్కొక్క సెంటెంజ్ లో మెల్లకపోదాం ఏమంటున్నాడు ఇక్కడ కురంతీ సంఘంకు పౌలు భక్తుడుకు దేవుడు అక్కడ నడిపిస్తున్నాడు అంటే పౌలుకి ఏం ఆశ ఉందంటే అందరూ నాలెగా ఉండాలని ఆశ ఉంది అందరం నేనెట్ట దేవుని మహిమపరచినాను కురీ సంఘం అంటే దేవుని బిడ్డాలి ఆయన మహిమపరచాలంటే దేవుని ఆత్మ ఒక సత్యం వాళ్ళకు పాలుకి చూపించే సత్యం అక్కడ దేవుడు బయలుపరిచి మహిమ పడతా అని చూస్తున్నాడు కనుక ఇక్కడ మనం చూస్తుంటే కొడుది సంగతి చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాం ఎల్లగా చూడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని అలాగా మీరు దేవుని ఆలయంలో ఎరగరా చదువు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా అంటే దేవుని ఆలయం అనేది దేవుని ఆత్మ వాళ్ళ నించిన వాళ్ళు తెలియదంట ఏదో నా నామకర్త చర్చికు పోతుండూ జీవిస్తున్నాం అంటే యథావది జీవితం అంటే ఎరగలేని జీవితం అంటే యథావది జీవితం ఇక్కడ కోనంతి ఉంది కానీ గ్యాప్ పంపిస్తున్నాడు వాళ్ళకు కోరంతి సంఘముకు మీరు దేవుని వాళ్ళ ఉన్న మీరే చర్చ్ అలా ఆ చర్చ్ ఎవరో ఏసుప్రభే కనుక దేవుని ఆత్మ ఉంది కానీ ఎరగరా అంటే మీకు తెలియదా ఎరగలేక వీళ్ళు జీవిస్తుండే కోరంతి సంఘంలో ఎరగలేక వీళ్ళు జీవిస్తున్నారు అలాగే మనకువి ఇట్లా కొరింత సంఘం ఇప్పుడు లేదు కదా కొరింత సంఘంలో కొందరు ఉంటారు నామకార్తక రాయసులు జీవిస్తూ ఉంటారు వాళ్ళకి చెప్పాలా మనం మనకు చెప్తానికి ఇప్పుడు దేవుడు మనకు నిలబెట్టుకున్న మనం చెప్పాలా అలాగే చెప్పండి ఆత్మ పనుకొని నేను యథావిధి ఇట్లా ఆత్మ పని కానీ సరస్వత్ పోవాలి అక్కడనే ఆగిపోతున్నావు అంటే పావులు భక్తులకు చెప్తున్నా మీరు పరిశుతాత్మకు ఆర్పకండి కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు సరస్వతం లేకుండా అక్కడనే ఆగిపోతున్నారు వాళ్ళు కనుక ఇక్కడ పౌలు భక్తులు తేటగా మనకి ఇక్కడ ఈ వాక్యం ధర మాట్లాడుతున్నారు కనుక ఈ ధన్యత మనకిచ్చిన కల ఈ ధన్యత మనం లాస్ట్ వరకు మనం పట్టుకోవాలా ఈ ధన్యత ఈ వాక్యం ధర మనకిచ్చిన ధన్యత పౌలికి ధన్యత ఇప్పుడు మనకిస్తున్న ధన్యత ఈ వాక్యం ధర ధన్యత మనం పట్టుకోవాలా ఏమంటారు చదువురా ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వారిని వాణిని పాడు చేయను దేవుని ఆలయం పాడు చేసిన వెళ్ళాలంటే పాడేవాళ్ళు చేయాలా అలా చెప్పంటే పాడ చేయాలంటే ఇల్లు ఇల్లు నీ ఇల్లు పాడ చేసుకోవాలా ఏం చెడు అవలాటో తెచ్చుకొని ఏమో తెచ్చుకుంటే ఏమైతుంది అది పాడైపోతుంది మళ్ళీ దాని తేదీ నువ్వు నరకం పోతావు అలా దేవుని ఆలయం అంటే అది ఆలయం పరిశుద్ధమైనది మన ప్రభు చెప్తున్నా నేను పరిశుద్ధమ నా విడలివి పరిస్థితి ఉండాలా అలదిగా పాత నువ్వు చెప్పినా పోయినాడు యోచ గు చెప్తున్నాడు మిమ్మల్ని పరిస్థితి పట్టుకోండి మన యోచ మూడో దండి మిమ్మల్ని పరిస్థితి పట్టుకోండి యహో మీ పక్షంగా గొప్ప కారం చేయను మీ నీ జీవితంలో గొప్ప కారం చేయాలా ఇతర జీవితంలో కార్యం చేయాలంటే నువ్వు ఏ సు ప్రభుత్వం పరిస్థితి పరిస్థితి చేస్తేనే అది గొప్పకారం జరుగుతుంది అలదిగా కొన్ని ఆగిపోతుందంటే కొన్ని శరికరాలు మనకు ఎంటాడుతున్నాయేమో అలదిగా కను మనమే కను హెచ్చించుకు హెచ్చించుకుంటున్నామో అదివి చరికిరలు హెచ్చించుకోండి అంటే చరికిరలు అలాడియా నేనే మంచిగా చెప్తా కొన్ని బ్రదర్ చెప్తా నాకు టక్తనే ఉంటుంది నేను ఎట్లా చెప్పిన బ్రదర్ వాక్యం అంటే నేను వాళ్ళకి చెప్తా దేవుడు నేను ఏదైనా మంచిగా మాట్లాడ బ్రెర్ ఇంకా నువ్వు నుంచి ఇంకా మాట్లాడతాడు అలా హెచ్చుకోవడం అలా అడుగా చెప్పంటే ఇది హెచ్చుకోవడం చరికి మనకు టక్తనే ఉంటాయి కానీ మనం ఇలా క్లీన్ చేసుకోవాలి ఆ వాక్యం దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది దేవుని ఆలయం ఏమున్నట పరిశుద్ధమైనది అంటే మన ప్రభు పరిశుద్ధుడు కానీ మనం పరిశుద్ధి ఉండాలా అలాయ ఈ లోకం అంతా ఈ లోకం అంత ఆ అంటే అంత పనికి ఈ లోకమంతా అలాయ అంటే చెత్త అలా చెత్తని మన వే మన చెత్తని వేకేసి ఏం జరుగు ఒక మార్చిన వాళ్ళకి వచ్చినాడు దేవుడు అలాదిగా మన కళమిషన్ చూస్తుంది కదా చెప్తుంటే మన పట్టుకు సాగా అలా అయితే ఈ కళ చూద్దాం మనం దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు మీ దేవుని ఆలయం పరిశుద్ధం ఆలయం ఉన్నారు అంటే దేవుని ఆలయం మీరే ఉన్నారని ఇక్కడ కోరి సంఘము చెప్తున్నాడు పౌలు భక్తుడు వాళ్ళకు తెలియతున్నాడు వాళ్ళు గ్రహించి పౌలు ధర దేవుడి ఆత్మ కూడా తెలిపెడుతుంది దేవుని ఆలయం అంటే మీరు ఎట్లా జీవించాలా మీ జీవితం ఎట్లా ఉండాలా దేవుని అత్కొని జీవించాలా దేవుని మార్గంలో మీరు నడవాలంటే అత్కొని జీవించాలా దేవుని మార్గంలో అనుకొని జీవితం ఎవడను తను తాను మోసపరచుకునకూడదు తను తాను మోసపరచకూడదు మీలో ఎవడైనాను ఈ లోకం తాను జ్ఞానినని అనుకుననే జ్ఞాని అవినట్టు కావాలను అలాది జ్ఞాని వెర్రవాలి అంటే పోలీస్ అయిపోతాడు అని చెప్తున్నాడు జ్ఞాని అనుకో అలాది సామతంత్రం చూస్తున్నాం కదా నాకంతా తెలుసు అని చెప్పద్దు అలాది అమరకి ఏం తెలియదు కొన్నిసార్లు తెలుసు కనుక పోలీస్ ఎంత నైన్టీన్ చదువుతున్నాడు ఇక్కడ బ్ర ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే అలా ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరేతనమే అలా లోక జ్ఞానం అంటే ఈ లోకంలో సైతం మనం యాకుకు బయలుపరచమని ఈ లోక జ్ఞానం ఏముంది ప్రకృతి జ్ఞానం అది దయ్యంగా జ్ఞానం అంత మాత్రం దేవునికి లోపడి జ్ఞానం మత్సరం వివాదం దాన్ని అన్ని కలిగి ఉంటాయి అని మనం యాకుముడు మనం చుట్ట యాకు దేవుడి ఆత్మ ద్వారా ఈ లోక జ్ఞానం దేవునికి ఫేరీతన ఇంకేమంటాడు జ్ఞానలను వారి కుయుక్తితో కుయుక్తిలో ఆయన పట్టుకును అలా ఈ లోకంలో జ్ఞాన కుయుక్తులతో ఆయన పట్టుకును అలా కానీ పట్టుకును అంటే ముందు సాగిపోరు అలా చెప్పండి ఇక్కడ చూస్తే రోమా పండవునా రోమా పండం ఫస్ట్ చూడు రోమా నేను ట్వెల్వ్ చాప్టర్ ఫస్ట్ నుంచి ఫోర్ వరకు చదువురా బట్టి సహోదరులారా పరిస్తుతమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును పతిములాడుకొని చున్నాను ఇట్టి సోదరులారా కాబట్టి సహోదరులారాధారా ప్రస్తుతమైంది పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా అలా పరిశుద్ధి ఉంటే నువ్వు దేవునికి అనుకూలంగా ఉంటావు అలా ఏ సుప్రప్రిత పరిశుద్ధున్నా పరిశుద్ధులు ఉంటే దేవునికి స్క్రూట్ గా ఉంటావు ఇట్లా చెప్పాలంటే అనుకూలం ఉంటావు సజీవ యాగముగా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడాన్ని మీ శరీరం ఆయనకు సమర్పించుకోండి అలా చేస్తే మన శరం ఎట్లా మన బలిపిటంలో అక్కడ చూస్తాం కదా కోడైనా కానీ ఏనా గాని ఎట్లా బదింప చేస్తారాతనివ్వండా అంటే మన శరం ఎంజన ఆయనకు అర్పించబడాలా అందుకోసం మనం పాట పాడతాం చనిపోతున్నాను ఏసుక్రీస్ బతుకుతున్నాను అలా మన చరికిల దిన విడిచిపెట్టాలా అది ఈ లోకంలో దాన్ని మనం చంపబడాలా అలలియ చరికిల భయంకర్ శరంకు ఆత్మకు ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది పోరాటం మరణం ఉంది జరుగుతూనే ఉంటుంది కనుక లాగంగా మీ దేవుని సమర్పించుకోండి ఇంకేమంటాడు సమర్పించుకోని దేవుని వాచలముని బట్టి మిమ్మల్ని బతులాడు అలా చూడని ఎంత ప్రేమతో చెప్తున్నాడు బతుమాడకుండా రిక్వెస్ట్ చేస్తున్నాయ పిల్లలు చెప్తారు కదా పిల్లలు చదువుకోరా బతుమాడుతుంది తల్లిదండ్రులు చదువుకో పాస్ పాస్ ఫెయిల్ అయిపోతామని బతుమాడుకుంటారు ఇట్లా మన దానికి ఇక్కడ మా హిందీలో ఏమంటారు తుడి తుడి అంటే ఇక్కడ మోగి చెప్పి ఇట్లా రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు ఇట్లా అంటే అంతగా ప్రేమ వాళ్ళకు ఈ రోగం సంబంధించి బతుమాడుకుంటాను లేదు అలాది దేవునికి ఇష్టం నడుచుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు బతుమాడుకుంటున్నాడు ఇంకేమంటాడు ఇట్టి సేవ నీకు యుక్తమైనది ఇటీ సేవ మీకు ఉత్తమైన మంచిగా ఉంటది ఇటు సేవ చేస్తే దేవుణ్ణి మహిమపోతుంది మహిమ పడతాడు అలా మళ్ళీ మీరు దేవునికి ఇస్తుడై ఉంటారా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అలాలు లోకం మర్యాదను అనుసరి అంటే లోకం మర్యాద అనుసరిస్తున్నాము లోకం మర్యాద అనుసరిస్తున్నాము అందుకోసం చెప్తున్నాం కదా అలా లోకం మర్యాద అంటే సగం లోకం సగం మేసు ప్రభుత్వ రెండు తలంత అలా సగం లోకం అంటే ఈ లోకం మర్యాద ఈ లోకం మర్యాద ఆశ గతించిపోతుంది అలా లియ దేవుని చిత్రం జరిగించడం నిరంతరం ఉండును అలా మనకి దేవుడు నిరంతరం ఉండడానికి ఎందుకు పిలిచినాడు ఆయన ఆ కలసిలలో మన పాపం ఆ తిరుగుబాటు చేస్తుంటే అంతగా ప్రేమించి సువార్తలు చెప్పి మన కౌగురించికి మన రక్షణ ఇచ్చి దేవుడు మన పతి పాపం క్షమించి ఆయన దివానంగా మనం మార్చుకున్నాక మనం ఏం చేస్తున్నాం మనం మన ఇంకా మనం ఈ లోకం చుట్టూ ఉండి అనుకొని జీవిస్తున్నాం చదువు ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన ఉత్తమును అనుకులమును సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి అలా దేవుని మన పరీక్షించి మీ మనసు మారాలా మీ మనసు మారాలంటే ఇలా మనసు మారలే ఇలా మనసు మారలే అలా జూడండి మత వార్త ఏటీన్ లో చెప్తారు కదా పల్లెకున్న గొప్పవాడు అంటే యస్ ప్రభు సమాధానం చేసినాడు ఎస్సు సమాధానంగా అక్కడ చెప్పినాడు కానీ ఈ పేదలు నేనే ఫస్ట్ ఉంటాయో వాళ్ళ చరికి అడు వచ్చిన నన్ను మెచ్చుకుంటామో సుప్రభు నన్ను మెచ్చుకుంటాం నన్ను మెచ్చుకుంటూ ఏమో వాళ్ళ ఉదయంలో ఈ తర్కావాదం జరిగిందేమో మనుషుడు కానీ ఏ సుప్రభు ఒక చిన్నది చెప్పిన మీరు మార్పు చల్తాను కానీ పల్లొ రాజ్యంలో గొప్ప వారు అని ఇక్కడ ఇక్కడ ఏమంటారు పావులు భక్తులు మీరు మనసు మరో చదువు మనసు మారి నూతనం ఒకట పొందుడి అలలియ మీ రూపాంతం పొందాలా అలూయ అలా ఏసు ప్రభు శిశువులకు తీసుకుపోయి రూపాంతం ఇంత పొందిను మీ అంటే సంపూర్ణ ఏసు ప్రభులో మనం మారుపోలా అసలు ఉదయ సంపూర్ణ ఏసు ప్రభు పొందిన మన రూపాంతం పొందుడి అని చెప్తున్న పాలు వక్తులు ఇంకేమంటున్నారు తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఇంచుకొనక ఎక్కువగా హంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము దేవుడు ఇప్పించిన విశ్వాసం ప్రమాదం అంటే విశ్వాసం ద్వారా ఇచ్చిన ప్రకారం తాను స్వస్థ బుద్ధి గల వారు అగుటకై తగిన తను ఎంచుకున్న వాళ్ళను తనది స్వస్థ బుద్ధిగా అంటే మంచి బుద్ధి ఉండి ఎంచుకోవాలని మంచి బుద్ధిగా నడుచుకోవాలా మనం అనేకలా పావులు భక్తు చెప్తున్నాడు అలాది ఎందుమంటే దేవుంట ఆకలి దగ్గర ఉండక భయంకర అలాది అశస్థ బుద్ధి అంటే ఎఫ్ఎస్ రాని పత్రిక ఫైవ్ చాప్టర్ సిక్స్టీన్ చూడు సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ చూడు ఎప్ప ఫైవ్ చాప్టర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీక సద్వియోగణం చేర్చుకోవచ్చు దిన చెడ్డ ఉన్నాక అజ్ఞానం కాడవి గనక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అలా దినం ఏమున్నాయంట రెండు సమయంలో చెప్పినాడు దినము చెడ్డగున్నాయి కానీ ఈ రోగం నుంచి ప్రతి దినం ఏం చేస్తారు అనకన్నా దాన్ని ఆరాధన చేస్తూనే ఉంటారు ఆరాధన చేసుకొని వర్షం ఈ దినం ఈ దినం కానీ అక్కడ చెప్తుంది ఈ దినం మంచిది మరారు ఇద్దరు మొన్న ఏమో మా చెప్తుంది ఈ రోజు పాస్త డే అని చెప్తుంది మా రేణుకస్తారు లవర్ డే అంటే వాళ్ళు దేవుని ఎరిగలేక ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ లోకంని ఏం చేస్తు మర్యాద ప్రకారం జీవిస్తున్నారు కానీ అటువంటి మనం చెప్పాలి కదా మనం ఏమంటే జీవితం చెడ్డ ఉండవు కనుక సమయం పోనివ్వక సమయం పోనీ మనమే చేయగలం మనమే సమయం పోకుండా మనం మేము జాగ్రత్త పట్టుకోగలం మనం సమయం పోవనియాకం చేసుకునే సజ్ఞం చేసుకుంటాడు అదొకటి మన ఉద్యమంలో సద్మం చేసుకోవాలా మన పార్టీలో సజ్ఞం చేసుకోవాలా మన మన ప్రేర్లో ఊర్లో అన్ని విషయంలో మనం సజ్ఞం చేసుకోవాలా ధాన్యాలు సజ్జం చేసుకున్నాడు ఆయన రాజు భావన ఉన్న సేనాధిపతి ఉన్నాడు కదా పని చేసుకుంటూ ఏం చేస్తున్నాడు తన ప్రార్థనకు మీ సమయం చేసిన ప్రార్థనకు మన దావి రాజు అంత రాజ్యంగా ఇంత బిజీ మనిషి ఏం చేసినాడు ఏడతామని ఎందుకు భయబుల్ మనకు రాయబడి ఉంది ఈ గంధం ఎందుకు ఇవ్వడం అంటే నువ్వు ఇట్లా జీవించి నడుచుకోవాలా సజ్జం చేసుకొని నడుచుకోవాలా అని రాయబడి ఉంది ఈ గంధం వచ్చిన మనం చాలా దందనవనం మా కాలంలో ప్రవర్తనకు మాట్లాడుతుంది వాళ్ళు ఏమి ఉదయంలో వాళ్ళు చెప్తుంటే కానీ మనదేంటి ప్రకటన నుంచి అధికారంలో ప్రకటన ఇవ్వబడింది మనకా అజ్ఞానం కాక అజ్ఞానం వాళ్ళు కానీ ఈ లోకం వల్ల అజ్ఞానం వల్లే ఉంటారు వాళ్ళు ఏమి గ్రహించే వాళ్ళు ఉపదయం వస్తే గ్రహించే వాళ్ళు కాక జ్ఞానం వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా మీరు చూసుకోండి జాగ్రత్త చూసుకోండి జీవనండి ఈ పతి సంఘంకి ఇక్కడ చెప్తున్నాడు మనకి ఎంత మనకు దేవుడి వాక్యం ఇవ్వడం కదా జాగ్రత్త చూసుకొని నడుచుకోండి మనం ఎంతో జీవితాం ఏం చేసినాం చూసుకోవాలి ఇంకేమంటాడు ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాకా ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకున్నాడు అలా ప్రభు చిత్తం ఏమిటో గ్రహించాలి ఆయన చిత్తం ఏంటి శిష్యులుగా ఏమన్నాడు ఇప్పటికల్ హిరశలం పోకుండా మీ పశ్చాత్మక కనిపెట్టండి దాని తర్వాత ఏంటి చేస్తారు హిరిశలం కూడా అక్కడికి నాకు సాక్షి బుద్ధివంతులు ఏం చేస్తుంది నా సాక్షి ఉంటే శిశువులుగా ఏమన్నాడు అలా అది ఆదివింబన ఆద్య మరియు మద్యమతో మత్తుల ఎండకుడి ఈ లోకం అనే మద్యం మద్యంతో ఉన్న మత్తు ఉన్నది ఈ లోకమనే మత్తు ఒకటి మత్తు ఆ మత్తు రాకుండా మనం చూస్తారు దానిలో దానిలో దుర్వాపారం కలదు అయితే ఆత్మ పూర్ణుల యుడుడి కలదు ఎక్కడ విజుడు ఆత్మ పూర్ణండి ఇక్కడ ఏమంటుడు మీ రూపం రూపాంతం పొందిని ఎక్కగా సంఘము చెప్తున్నాడు రూపాంతం పొంది ఇక్కడ ఆత్మ పూర్గా ఉండాల ఆత్మ నీలో పొంగి పారాలా అలాది ఆత్మా నీలో పొంగి ఆత్మ పూరిగా ఉండాలా మీరు సంపూర్ణ ఆత్మలో ఉండాల సంపూర్ణ సరస్వతం పోవాలా ఇంకా ఒక నేను ఒకడు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు అలాది ఒకరు కీర్తనతో ఇంకా సంగీతంతో సంగీతంతో అలాది ఆత్మ సంబంధమైన పాటలతో ఆత్మ సంబంధ పాట ఈరోజు రకరకాల పాటలు ఆత్మ సంబంధ పాఠాలు మీకు గుర్తు లేక ఉన్నారు ఆత్మ సంబంధ పాఠాలు గుర్తు లేక ఉన్నారు అలా అయ్యా మీటింగ్ పెట్టుకుంటే పాట పాడుతుంది మీకు పాట కాకుంది చెప్తూనే ఉంటా ఆ పాట లేదమ్మా ఎవరు లేక ఉంటుంది నేను అలాగా ఉన్నా రావా ఏసయ్యా రావా ఏసయ్యా ఎవరు లేక ఉండేది నా నేను ఉన్నా ఏసా అంటే నేను చెప్తుండే ఏసవర్ ముందరు చెప్పిన నీకు అరాధ ఇడవడానికి చెప్పినా కదమ్మా అది పాట ఎందుకు నేను ఉన్నా కాదు అని చెప్తాను నేను లేకుంటే పాటలు మీ గ్రహించలేని స్థితిలో ఉన్నది ఈరోజు గొప్ప జనం మీ హృదయములలో ప్రభువుని గుచ్చి పాడుచు కీర్తించు మన ప్రభు మన ప్రభు అయిన పేరట సమస్తమును గుచ్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాను చెల్లించు అలా ఎల్లప్పుడు ఎల్లప్పుడూ అలాది ఎల్లప్పుడంటే పచ్చి తీరంలో అలాది ఆ కూర్చుంటే లేసేప్పుడు పని చేసినప్పుడు దేవుని కృతజ్ఞం చెల్లిస్తుంది ఆ దేవుని భయమరచాలని పావుల బాక్సెంట్ చెప్తున్నా క్రీస్తును అందరి భయమతో ఒకరిని ఒకడుకు లోబడి క్రీస్తు భయంతో ఒకడుకు లోబడి ఉండు అలా క్రీస్తు భయంతో ఒక్కడొక్కడు లోబడి ఉండడి అయితే నాకు ఈ కాలంలో కొందరు చూస్తారు కొందరు చూస్తారు మళ్ళీ ఏ కిలోలు ఎట్లా వస్తాయి అంటే ఒక్కటి చూసి నేను మూస్తా మత్స్థ వార్త ఈ లోకంలో ఏ కిల్లలు ఎట్లా వస్తాయి చూద్దాం ఈరోజు క్రైస్తులు చేస్తున్నాం మత్యస్థ వార్త పద్నాలుగు వచ్చిన ఫోర్టీన్ చాప్టర్టీన్ ఫస్ట్ ఇక్కడ ఆ సమయం శతాధిపతి అయిన ఏ రోజు గుచ్చి నా సమాచారము విని అలా ఆ కాలం నుండి ఏ రోజు అంటే ఏదో వ్యక్తి ఏ ఆ కాలంలో రాధిగా వెళ్తున్నాడు కనుక ఏసు సమాచారం వినట ఇతడు బాప్తిచ్చి యోహోను ఇతను బాపిసిమి యోహోన్ అని అక్కడ అతడు మృతుల నుండి లేచి ఉన్నాడు అందువలనే అద్భుతములు అతని ఎందో క్రియారూపక మగుచున్నవని తన సేవకులతో చెప్పాను అందుకోసమైన ఇక్కడ జ్యూస్ ఇక్కడ చెప్తు కనుక ఇంకేముడు జ్యూస్ ఎలా అనగా నీవు నీ సహోదరుడైన ఫిలిపు భార్యగు హేరోదిను ఉంచుకొనట న్యాయం కాదని యోహాను చెప్పగా ఆ కాలంలో యువహాన్ ఏమన్నా దైవ సైకుడు వెళ్తున్నాడు రాజు రాజు నీకు దేవుడు ఒక స్థానంలో నిలబెట్టినాడు నువ్వు అన్నాంగా నడుస్తున్నాడు అని దేవు మన దేవుని ఒక ప్రవర్తం వచ్చి హెచ్చరిస్తున్నాడు హెచ్చరిక ఆయన చేస్తున్నాడు లోబడాడు లోబడి నీవు ఏమంటాడు కదా హేరోదు నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను అలాన్ ఏం చేస్తున్నాడు కోపం వచ్చింది కదా కోపం వచ్చి ఏం చేసిండు దైవదండడురసాలు ఇంక చంపాలని చేసిండు ఉద్యంలోనే నరత చేసి ఆయన అతడు ఇతన్ని చంపగోరెను గాని జన సమూహము ఇతని ప్రవక్తని వారికి భయపడను అయితే జన్మ దినోత్సవము వచ్చినప్పుడు కుమార్తె వారి మధ్య కానీ ఏం చేస్తారు పది దినం ఏం చేస్తున్నారు ఏసు ప్రభుత్వ ఆరాధిస్తున్నారు అంటారా ఏస ప్రభుత్వ పుస్తకం చేస్తుంది దినములు పది చెడ్డగా అని ఈ దినమంతా చెడ్డ కంటే దినమంతా అంటే సైతానికి అర్పించిన దినం మనం చూస్తాం బైబలం గిరి నుంచి మనం మనకు దేవుడు ఈ సత్యాన్ని అన్నదారా మనకు బయలుపరిచినా కనుక ప్రతి దినం ఏం చేస్తాను దాని దీన్ని గ్లోరిఫై చేస్తాను అనుకుంటాం అరే దేవునికి దేవునికి మేమ పోదు ఇక్కడ చూసే దినం అని చెడ్డ దినం ఏం సబ్బాత్ కు ఆయన నేనే ప్రభు యేసు ప్రభుకు ఎప్పుడు ఆలోచిస్తాం ప్రతి దినం నీకు ఆ రోజున అయితే హేరో జన్మదినోత్సవము వచ్చినప్పుడు వచ్చినప్పుడు హేరో వారి మధ్య నాట్యం ఆడి హేరోధును సంతోషపరిచను అలా అర్జున్ అండి ఇక్కడ ప్రస్తుతంగా రాయబడింది ఏ రోజు కుమారి నార్చి సత్య ఆమె సంతోషం పరిచాక ఆ కాలంలో అందరూ వచ్చి రాజుకి అందరు మనం బర్త్డే కందరు సెలబ్రేషన్ పిలుస్తారు కదా దూర్ నుంచి రాజు రోజు వచ్చినాక అందరూ కూర్చున్నాడు చూస్తున్నాడు ఆ దాక్షణం తాగుతుండేమో తాగి చేసినప్పుడు ఆ డ్యాన్స్ చేసింది మంచిగా చేస్తుంటే అందరు అనేస్తున్నాము డ్యాన్స్ చేస్తుంటే ఏ రోజు ఏం సంతోషపడినాక అప్పుడు ఏం జరిగింది కనుక ఆమె ఏమి అడిగినో ఇచ్చేది నని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను ప్రమాణపూర్వకంగా అందరూ కూడా వాగ్దానం చేసిన అప్పుడు ఆమె తల్లి అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై మాకు తీసుకొనిచ్చి యోగాను తలను ఇక్కడ పల్లెములు పెట్టి నాకి నాకిప్పించమని అడిగను తల్లికి ప్రేమించే చిన్నదాని పోయి రాజు బాస్ కావాలి కావాలని చెప్పినట్టను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనముకు కూర్చున్న వారి నిమిత్తమును ఆజ్ఞాపించి ఆజ్ఞ ఆజ్ఞ ఆజ్ఞాపించి ఈయన ఆజ్ఞాపించి తన సేవకులు బండు చూపి ఆకే వచ్చి యోహన్ తన అంటే ముందే నరహత చేసినాడు ఇప్పుడు క్రియారూపంగా ఏం చేసినాడు పూర్తిగా యోహన్ ఒక దేవేంద్రుడిని ఏం చేసినాడునా నరహత చేసినాడు అంటే ఈ లోక ఈ క్రియలు చేసే దినం మాసాలు చేస్తాం మనం రే బ్రదర్ ఏం కాదు ఆ దినం ఏం చేస్తారు ఇప్పుడు మ్యారేజ్ లభ్య అయిపోయింది అంత కేకులు దాని కేక్ మీద వాళ్ళ పేరు ఉంటది క్యాండిల్ నాకు ఏం గమనించిన అంటే కేక్ మన వాళ్ళకి వెలిగిస్తుందా ఆ క్యాండిల్ వెలిగిస్తుందా హిందూస్ ఉన్నప్పుడు మేమేం చేస్తుంటే అప్పుడు దర్గాలో ఉంటే క్యాండిల్ పెడుతుండే నేను అప్పుడు దర్గాలో ఉన్నప్పుడు నేను తెలియకుండా క్యాండిల్ అగరబతి పెడుతుండే ఆ కేక్ మీద క్యాండిల్ అయిన పేరు చేసి అలాదిగా ఏసుని పూజిస్తే వాళ్ళు తెలియలేక ఎరగలేక ఉన్నారు వాళ్ళు క్రైస్తలో ఉన్నారు క్రైస్తలు ఉన్నారు దాని మీద పేరు చేసి దాన్ని క్యాండిల్ పెట్టి మళ్ళా ఖుషి ఖుషికి చేస్తాయి కానీ వాళ్ళ జీవితంలో ఒక్క దినమే ఖుషి కానీ మన నాడు అది సెలబ్రేషన్ అయిపో దుఃఖం దుఃఖం ఎంటారుతే ఉంటుంది కానీ ఇసుంటివి కిరణాలు గోపజనం చేస్తుంది అలా లే మనలో బి చేస్తుండ్రు చెప్పంటే ఈ ఎంటారు దేవుని చెప్పినాక నాకు ప్రతి ఏ కిరణం అక్కడ ఉంటా దాన్ని తప్పించుకుంటా నేను ఏమైనా కానీ డాడీ మీ సత్య ఎన్నో వచ్చినాయి ఎన్నో ఆచారాలు వచ్చినాయి ఉన్నప్పుడు ప్రేమించినా కానీ ఆచారం నుంచి తప్పించుకున్నా కానీ ఒక సిస్టర్ ఏం చేసింది అక్కడ పెట్టిన అన్నం తిన్నది ఆమె తెచ్చిన సిస్టర్ తెచ్చిన పట్టుకుంది మన కడుపు బాగా ప్రే చేసిందంట ఆ దేవాలయాన్ని శ్రమించే కడుపు ఇడిచిపోయింది నాకు చెప్పింది ఇట్లా బ్రదర్ మరొక బ్రదర్ నేను చేసినా నాకు ఇట్లా దేవుని సమాప్తం బ్రదర్ అనేది అలా తెలిసి తెలుగులో పాపమే కానీ ఈ క్రియలు చేసి ఏం చేస్తున్నాం దేవుడు ఎదిలేకపోతున్నాం మనం దేవుడు ఎట్లా పేరు పరిశుద్ధి ఉంటేనే బయలుపరచారు కదా ఉదయశ్ధిగానే ధనువు నువ్వు దేవుని చూస్తానని నువ్వు ఉదయ శుద్ధిగా ఉంటే దేవుని చూస్తూనే ఉంటా నువ్వు మన ఖండించలేకపోతున్నావు మనం అలా ఈ మన పిల్లలకు మన అందరికీ మనం ఎలా నేర్పియాల నేర్పియకుంటే నీపిది వస్తుంది ఆ బాధ్యత నీపితే బాధ్యత మోయకుండా ఆ బాధ్యత నేర్పుకుంటే నువ్వు ఇతరులకు మన కుటుంబం ఏమైనా చెప్పకుండా చెప్తే నువ్వు కుటుంబం చెప్పలేపరా నన్ను ఇట్లా చెప్తావు అని నీ మీద ఒక శాఖం కలుపుతారు వాళ్ళు కానీ మనం దేవుని వాక్యం మీద చూసుకుంటే కోరంతి అధ్యాయం చూసుకుంటే అవులు ఎట్లా సరి చేసపోతున్నాడు మన జీవితం ఏంది సరి చేయాలా గొప్ప జనం సిద్ధపాటు చేయాలా మన విధంగా ఎవరు ఉంటే వాళ్ళని సిద్ధపాటు చేసి మన సేవలను నడిపించి దేవుని రాక సిద్ధపరిచామని దేవుని ఈ వాక్యం దీవించక ఐ మీన్ వాక్యం ఆశీర్వాదంగా పరిశుద్ధులకు దేవా మా ప్రియ పరలో గొప్ప తండ్రి నీకేస్తు తులి స్తోత్రమైన గొప్ప దేవ అబ్రహాం ప్రియాబుల దేవ నా తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకొని మీ కృప వెంబడి కృపర్ మాకు మాకు మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని అనుగ్రించారు సమస్త మీరు మాకు అనుగరించినారు దాన్ని వందనాలు ప్రవ్వ మీరే మమ్మల్ని కాచి కాపాడినారు వ్యాక్సిన్ నుంచి వైరస్ నుంచి కాపాడి మీ కృపలో భద్రపరచుకొని మమ్మల్ని సజీలకలో నిలబెట్టుకున్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రమైనా నీకే ఘనత మహిమ ప్రభావాలు అర్పించుకున్నమైనా గొప్ప దేవా నీకు వన్నాలిసయ్య నీకే కోట్ల కోట్ల అధికృతా స్థుతులు అర్పించుకోవడం అయినా నా ప్రభు నా తండ్రి యొక్క మధ్య మీ పాదల చెంత వచ్చినాం ప్రభావ మీరు మాత్రం మాట్లాడిన ప్రవ గొప్ప దేవా మేము దేవుని ఆలయం ప్రవ మీరే ఆలయం ప్రవ మీ ఆలయంలాగా తయారు చేసుకున్నారు మా హృదయంలో మీరు మమ్మల్ని కలుసుకోవడానికి అతి పరిశుద్ధమైన ఆలయం ప్రావా మీరు ఆ రీతి మమ్మల్ని తయారు కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా జీవించాలా ప్రావా ప్రతి దశలోనైనా ఎందుకంటే మీరు ఎంతో పరిశుద్ధులు ప్రావా మేము కూడా పరిశుద్ధంగా యథార్థంగా మేము జీవించాలా ప్రావా గొప్ప దైవానికి వన్నాలేసయ్యా మీకు సరళత సంపూర్ణత కలిగి మేము జీవించాలా మీలాంటి మనసు మీలాంటి హృదయం మేము కలిగి ఉండాలా ప్రావా ప్రతి దశలో ప్రావ మీకు మాదిరిగా మేము జీవించాలా ప్రాభ అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రాధిష్టమైన గొప్ప దైవానికి వన్నాలేసయ్యా గొప్పదేవ దినముల చడ్డవి ప్రభావ సమయం పూర్ణిక సద్వినియోగం చేసుకోమన్నారు ఇప్పుడున్న కాలం బహుశ్రమల కాలం నైనా భయంకరమైన కాలంలో మేము ఉంటుందిగా ప్రభావ అయినా అజ్ఞాన వల్ల కాక జ్ఞానం కలిగి నడుచుకోవాలా ప్రతి జ్ఞానం కలిగి నడుచుకోవాలా ప్రతిదీ మేము తప్పించుకోవాలా ప్రాభా నైనా మీ వాక్యను ప్రకటించాలా నా ప్రజలు జ్ఞానం లేకనే నశించిపోతానన్నారు ప్రభావ ఈ లోకం అంతా లేకనే నశించిపోతుంది ఆ నశించిపోయిన లోకం నుంచి మమ్మల్ని బయట తీసుకొచ్చినందుకని వందా ప్రభావ నైనా మీ యొక్క జ్ఞానాన్ని ప్రభుత్వాలకు ప్రకటించాలి అనేకులు మీ చెద్దు మీ అలాంటి సేవలో మమ్మల్ని అందరు నడిపించమని ప్రార్థిష్టమైన ప్రతి దశలో మీకు విధేత చూపించాలా అయినా మా సొంత తలంపులు సొంత ఆలోచనకు ప్రభావ మేము చూపించకుండా మా ప్రవర్తన అంతట్లో ప్రాభ మీకు అధికారిక లోబడి ఉండాలా మమ్మల్ని మీకు సమర్పించుకు మేము సజీవ యాగంగా గొప్ప దేవ అలాంటి మీరు మమ్మల్ని తయారు చేయండి మా నోట్ల నుంచి వచ్చిన ప్రతి వాక్కు ప్రవాది మీద ఉండును కాక నా ప్రభా లాంటి శక్తి మాకు అందరికి నడిపించండి మీరు అక్కడ తొరుగుంది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా నా తన్ ఏసీకు వందాలు చెల్లిస్తాం గొప్పదేవ ఈ శ్రమలలో ప్రభా ఎవరు కూడా ప్రభా పడిపోకుండా ఎవరు కూడా ప్రవ నా తన్ ఏసు ప్రభా నిరుత్సాహపడకుండా ప్రభా ప్రతి ఒక్క తన్ని మీరు బలపరచండి విశ్వాసంలో ఇంకా మీరు స్థిరపరచండి ప్రవ ఇంకా ప్రభా మీ ఆత్మశక్తి అనుగ్రహించి ప్రతి చోట్ల మీ కొరకు సాక్షిని పెట్టుకోండి అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో మీ గురించి సాక్ష్యం ఇవ్వాలా ప్రవ మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా మేము ప్రకటించాలా అనేకులకు ప్రవ అలాంటి సేవలు మేము నడిపించి మనం ప్రాదిష్టమైన మేము చెప్తున్నామే కానీ ప్రభా ప్రకటించలేని తండ్రి ఏసయ్య మమ్మల్ని క్షమించమని ప్రార్థిష్టం ప్రతి దశలో మేము ప్రకటించాలా ఓ ప్రభావ మీకు రోషం కలిగి పౌరుషం కలిగి మీ పక్షంగా నిలబడాలా ప్రభావ అయినా ఇసు ప్రభావ మీ నీతిని మేము రక్షణ ప్రణాళికలు అనేకులు మేము అలాంటి సేవలకు మమ్మల్ని అందరినీ నడిపించమని గొప్ప దైవానికి వందలు ఎస్ వైరస్ బాధితులు మీరు స్వస్థపచ్చండి భయంకరమైన కాలంలో మేము ఉండబోతున్నాం రకరకాలమైన తెగులు రాబోతున్నాయి ఈ లోకంలో ఈ లోకమే తారుమారు కాబోతుంది అలాంటి టైంలో మీరు మమ్మల్ని పెట్టినారు కనుక ప్రవ్వ ఏసయ్యా నా తండ్రి నీకే వందా మీరు మా చుట్టూ మీకు కంచి వేస్తున్నారు దుష్టుని మాకు అధికారం ఇవ్వలేదు ప్రభావ నైనా ఏసయ్యా ప్రతి దాంట్లో ప్రభావ మీరు మాకు సహాయకులుగున్నారు నైనా నీకు వందాలు చెల్లిస్తున్నారు మీకు చెంగు మమ్మల్ని ముడిసుకున్నందుక నీకు వందాలి గొప్ప దేవ నా తండ్రి ఈ చివరి కాలంలో ప్రభావ మేము ఏ రీతిగా వెళ్ళి సేవ ఏ రీతిగా ప్రభావం మీ వాక్యాన్ని ప్రకటించాలా అలాంటి జ్ఞానం మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టం మనుషులకు ఏ రీతిగా ప్రభావ రకరకాలమైన తెగల వాళ్ళకి ఏ రీతిగా ప్రభావం మీ వాక్యాన్ని ప్రకటించాలా మిమ్మల్ని పరిచయం చేయాలి తండ్రి ఎస్సయ్యా అలాంటి జ్ఞానం వివేచిన మాకు అందరికీ అనుగరించమని ప్రార్థిష్టం గొప్ప దేవ నీకు వందలు ఎస్సయ్యా ప్రశ్నలు ఇసే కాలానికి మేము సిద్ధపడ్డంనైనా మమ్మల్ని ప్రతి ఒక్కరికి సాత్వికంతో ప్రేమతోని ప్రభావ సమాధానం ఇవ్వాలా ప్రావ్వా గొప్ప దేవ మీరే మాకు అలాంటి వాక్ మాకు మా హృదయంలో మిమ్మల్ని ప్రతిష్ఠించుకుంటున్నాంనైనా గొప్ప దేవ మీ యొక్క కలిగి ప్రతి మేము ప్రవర్తించాలా ప్రతి దాంట్లో అలాంటి బిడలుగా మమ్మల్ని అందరినీ చేయండి గొప్ప దేవానికి వందాలిసయ ప్రదర్శన చేస్తారు అందరూ మీరు ఆశ్రయించండి నూతనంగా అభిషేకించండి వాళ్ళ సేవ పరిచయం మీరు దీవించి ఆశ్రయించండి మీకు ఒక గొప్ప శాసన పెట్టుకోండి విశేషమైన అద్భుతాలు ఆశ్రయితాలు జరిగించండి అనేక బిడ్డలు మీతో ఆకర్షించుకోండి ఆ రీతిగా మీ అభిషేకించి వాడుకోండి మీరు అక్కడ తొరిగింది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మీరు సమస్త జనులు మేము శిష్యులుగా చేయాల ప్రభావ అలాంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయండి లోపల ఒక మంది బయట ఒక మందు ఉంది ఆ రెండు మందులకు మేము స్వార్థ చెప్పాలా రెండు మందులు ఏకం చేయాలా ప్రవ మీ తిరిగి వచ్చినప్పుడు ప్రభావ వాటి మీకు అప్ప చెప్పాలా ప్రవ్వ అలాంటి సేవలు మమ్మల్ని నడిపించండి అలాంటి పరిచర్లు మమ్మల్ని నడిపించండి ప్రభ మమ్మల్ని బలపరచండి ఓ ప్రభా నా తని మీ భారం ఎంతో తేలికైంది సులువైంది ప్రభా మేము మొయ్యాల ప్రభావ మీడి మేము మొయాలా తను మీ అద్దెకొచ్చి నేర్చుకోవాల మీ పాదల దగ్గరకు వచ్చాను నైనా ఏ రీతి ఆ కాడి మొయ్యాలో ఆ రీతిగా మమ్మల్ని తయారు చేయండి మా జీవితాన్ని ఆ రీతిగా స్థిరపరచండి మా హృదయాన్ని స్థిరపరచండి గొప్ప దేవం మీ దైవికమైన జ్ఞానం చేతి నింపండి ప్రభు మాకు జ్ఞానం లేదు ప్రభావ ఎస్ఐ అతని మీ జ్ఞానం మాకు అవసరం నైనా ఈ లోకపరమైన జ్ఞానం అది దయ్యాల జ్ఞానం ప్రభావది మాకు వద్దు ప్రాభ అది మాకు దూరం అని మీ పరలోకపు జ్ఞానం మాకు అది పవిత్రమైంది పరిశుద్ధమైంది సమాధానమైంది ప్రాభ ఆ జ్ఞానం మేము పొందుకోవాలి ఎందుకంటే సమాధానం అవసరం ఈ లోకంలో కాబట్టి మీ సమాధానం ఎంతో గొప్పది ఈ లోకపు సమాధానం అప్పుడే ఉంటది అప్పుడే మర్చిపోతారు ప్రాభ కానీ మీ సమాధానం ఎల్లకాలం ఉంటది మీరు మమ్మల్ని తండ్రి సమాధానం పరిచినారు గొప్పది ఆ రీతిగానే ప్రభావం మేము కూడా అనేకుల ప్రో మీ కూడా సమాధానం పరచాల అలాంటి సమాధాన పరిచయ శు వార్త మాకు కనుగరించి నడిపించండి అన్నను ముట్టని తాకండి ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యం దేండి పర్లో కుప్ప జ్ఞానం అనుగ్రహించండి ప్రావా ఇంకా అన్న ద్వారా విషయాలు ప్రభావ మీరు మాకు బయలుపరుస్తున్నారు గొప్ప దేవా నీకు అన్నాలే నీకే యుగ యుగంలో మహిమ కలుగును కాక హలలియ అన్ననికి మంచి ఆరోగ్యం దేయండి ప్రభావ మీ సముచితమైన జ్ఞానం చేత ఇంకా నింపండి ప్రవేశంలో ఇంకా అనేకమైన మర్మాలు బయలుపరచండి అన్న అన్న చుట్టూ చేయండి ప్రభావ అతను ఏ సైతాంశం కానీ గద్దిస్తానని హలలియ ప్రభా అగ్నికం చేసిన ప్రభావ మీకు ఒక గొప్ప సాక్షిని పెట్టుకోండి అన్న కుటుంబం చుట్టూ అగ్నిపంచేయండి ఇద్దరు పిల్లలు భవిష్యత్తు మీద దీవించి పర్లోక జ్ఞానాన్ని గ్రహించండి ఉన్నత స్థితిలో సదువులను లేవనెత్తండి అభిషేకించి మీరు వాడుకోండి సిస్త మంచి ఆర్గం దేండి ఇంకా ప్రభావం నూతనగా అభిషేకించి మీరు గొప్ప సాక్షిని పెట్టుకోండి అన్న బంధువుల కుటుంబకులు అందరినీ ప్రభావిత ఇక ముద్రలోకి రావాలి ప్రభావం మీరే నడిపించమని ప్రార్ష్టమైన ఓ ప్రభావ బ్రదర్స్ అందరినీ కేవీపీఎం గ్రూప్ వన్ బ్రదర్స్ ఇస్తారు అందరూ ఆశ్రదించండి వాళ్ళకి దేవాన్షి మీద తీర్చండి సంతానం సంతానం దండి గొప్ప దేవాన్ని వాళ్ళకు దివాన్షియ తీర్చి ప్రతి చోట మీ కొన్ని సాక్షిని పెట్టుకుని మీరు ఆకులు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు పరిశుద్ధు ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏ నీకే వందనాలు ప్రభ తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభ ఇక్కడి చిన్న కాలం నీ కృపలో మమ్మల్ని కాచి నీకు వందనాలు ప్రభ తండ్రి దివారాత్లు నీకు అంటి పాప వలే కాచి తండ్రి ప్రభా యొక్క జన్మకు యొక్క నూతనమైన శక్తి నూతనమైన కృప నూతనమైన ఉత్తేజం మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ఐ నీకే యుగ యుగములు కలిగును గాక హలయ తండ్రి ప్రభా ఇదిగో వాక్యం దారా ప్రభా నువ్వు స్వరంధర నువ్వు మాట్లాడినావు ప్రభా వాక్యం మా హృదయంలో నాటపడాలా ఫలించాలా ప్రభా తండ్రి ఆయన తండ్రి మేము అన్నిటినీ ప్రభా నాయన నీ వాక్యం దారని మమ్మల్ని మేము శుద్ధీకరించుకోవాలా మా ప్రతి బలహీనతలను మేము నాయన విడిచిపెట్టాలా ప్రభా తండ్రిని ఎదుట మేము నిర్దోషులుగా ఉండాలా నిందారైతులుగా ఉండాలా నిష్కలంకులుగా ఉండాలా నాయన సమస్త ప్రవర్తన నడవడిక అన్నిటిలో ప్రభా నీ దృష్టికి మేము ఉన్నతగా ఉండాలా ప్రభ అప్పుడే నీ ఎందు నిలబడగలం లేకపోతే నాయనా తండ్రి నాయనా మాకు నాయన నీ నుంచి ప్రభ భయంకరంగా ఉంటుంది కాబట్టి ప్రభ ఆ రీతిగా మేము ఉండొద్దు కాబట్టే ప్రభ ప్రతిదినం మీరు మాట్లాడి నాయన మా ప్రతి బలహీనతలు అన్ని మీరు చూపిస్తున్నప్పుడు అన్నిటిని మేము సరిచేసుకోవాలా ఎప్పుడు దినాలు మాసాలు ఉత్సవాలు అవి మేము ఆచరించొద్దు ఆయన పుట్టినరోజులు కానీ ఇలాంటి మేము జరపద్దు ఆయన తండ్రి మా యొక్క బిడ్డ విషయంలో తండ్రి నేను అది చేసినాను అది ఆ విధేయతనే కనబరిచినాను తండ్రి క్షమించమని ప్రభా ఇలాంటి తప్పులు ఇంకా నా జీవితంలో ఎప్పుడు చేసుకోకుండా ముందుకు పోవాలా ఆయన ఆ విధేయతను బట్టి నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను నీ కృప నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా నేను మాలో ఎక్కడ చూసినా నా తండ్రి ఏ లోపం కనపడకూడదు ప్రభ ఏ మచ్చ కనపడకూడదు ప్రభా తండ్రి నిజంగా మాలో క్రీస్తును చూడాలా ప్రభా ఈ లోకం ఆ రీతిగా మేము తయారవ్వాలా ప్రభ అన్ని విషయాల్లో ప్రభా తండ్రి వాక్యంలో అన్నిట్లో మేము బ్యాలెన్సింగ్ గా ఉండాలా ప్రభ అప్పుడే మా సాక్ష్యం బోదు మా క్రియలు కూడా ప్రభా నీ దృష్టికి మంచిగా కనపడతాయి ప్రభా కాబట్టి ప్రభా వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ప్రతిసారి మమ్మల్ని మేము సరిచేసుకోవాలా నేను ధైర్యంగా మేము ముందుకు పోవాలా మాకున్న విశ్వాసం అది మీరే ప్రభ ఎందుకంటే ఈ లోకాన్ని మీరు జయించినారు ప్రభ ఈ లోకంలో అన్నిటి మీద మీరు అధికారం గల దేవుడు కాబట్టి అన్నిటిని మీరు సహించినారు భరించినారు ఎంతో రోగులను దయ్యాలను అన్నిటిని మీరు ఈ లోకంలో గెలిచి అపవాది సామ్రాజ్యాన్ని కూల్చి నాయన మీరు నాయన చిత్తం నెరవేర్చినారు ప్రభ ఈరోజు క్రీస్తుని పోలి మీరు నడుచుకోమన్నారు ప్రభ తండ్రి కాబట్టి మా వల్ల తండ్రి మీరు మహిమ పరచబడాలా ప్రభ మా ద్వారా మీకు మహిమ రావాలా అలాగా ఈ లోకంలో ప్రభ మీ చిత్తము మేము నెరవేర్చాలా ప్రభ దాని కొరకు మేము ప్రయాసపడాలా అన్నిటినీ సహిస్తూ భరిస్తూ సహనంతో ఓపికతో ఓర్పుతో సహనంతో దీర్ఘశాంతంతో సాత్వికంతో ముందుకు పోవాలా ఆయన ప్రతి మేము చేసే ప్రతి పనిలో ప్రభ అది మీ సహాయం మాకు కావాలా ప్రభ ఎక్కడికి వెళ్ళినా ఏ చోటుకు వెళ్ళినా ఎవరితో మాట్లాడినా ప్రభ ఏది చేసినా ప్రతిదీ నీ మీదనే ఆధారపడి నీ సహాయం చేసుకుంటూ ముందుకు పోతేనే ప్రభాలో ఏ లోపం కనిపించదు ప్రభ కాబట్టి అన్ని విషయాల్లో మీరు మాకు సహాయకుడిగా ఉండి మా పట్ల ఎంతగానో మీ ప్రేమ మీ కృప కణికిరం చూపిస్తూ మమ్మల్ని స్థిరపరుస్తూ ప్రతి దుష్టత్వం నుండి మమ్మల్ని కాపాడుతూ నాయన ముందుకు నడిపిస్తున్న నీ ప నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యం మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు అలాగే వైరస్ బాధితులను వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయ కణికిరం చూపించండి ఆ కలవరిసిలులో మీరు పొందిన గాయముల ద్వారా నాయన స్వస్థపరచండి అవును ప్రభా తండ్రి నాయనా శోధన సహించువాడు ధన్యుడు జీవ కిరీటం పొందుతారన్నావు ప్రభా తండ్రి నాయనా సాధారణంగా మనుషులు జయించే శోధనలే వస్తాయన్నావు ప్రభా ఒకవేళ అంతకు మించొస్తే ఆ దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలా మార్గం నువ్వు కాబట్టి నాయన ఈ వ్యాక్సిన్ బారి నుంచి కూడా మేము ఎట్లా తప్పించుకోవాలా ఎట్లా కాపాడుకోవాలా ఆయన దాని నుంచి మమ్మల్ని మీరు నాయన చూపించండి ఏ యొక్క విషయంలో కూడా మేము అవిధేయత అవిశ్వాసం నమ్మకం కనపరచకుండా ఉండకుండా మేము నమ్మకంతోనే ముందుకు పోవాలా ప్రాభ ఏం వచ్చినా కానీ మేము ధైర్యంగానే ఉండాలా దేనికి దిగులు దేనికి జడియకుండా దేనికి బదరకుండా నిబ్బరం కలిగి ధైర్యంగా ముందుకు పోయేలాగునా నాయన మీరు నాయన మాకు నాయన మీ యొక్క సహాయమును మాకు దయచేసి నడిపించమని నీ పట్ల ఏదైనా అవిధేయత అవిశ్వాసము అపనమ్మకము జ్ఞానం మీ దగ్గర నుంచి బుద్ధి జ్ఞానం మీ దగ్గర మీ జ్ఞానం కావాల నీ వాక్యమే జ్ఞానం కనుక అలాగే అనాదీమానికి శృతం మరి సరిది ఐశ్వర్భాదీమానికి ఇంకా ఏమైనా విగ్రహాలు ఉంటాయి చూపించండి కొన్ని విడిచిపెట్టాలా అలాడియా నీ వాక్యమే ప్రభావం సరిదికోగలం యశ్వభా అలాగే ఐశ్వర్య క్రీస్తు ప్రభా ఆదీమాని శృతం గొప్ప జనం కనికరించండి ఆత్మ తెరవండి వాళ్ళ సరస్వత్వం నడిపించండి వాళ్ళ ఆత్మ తెరవండి గుడితనం విడిపించండి యశ్వభా అలాగే నిన్ను మనసును పూర్ణ ఆత్మ నిన్ను శృతించే ఆఖ్రిభ భాగ్యం వాళ్ళకి దచ్చండి వైరస్ బుర్రముట్టను తాకండి వాల్విని ఇబ్బందులకు వాళ్ళని క్షమించండి వాళ్ళ ఆత్మహత్య జ్ఞానం తెచ్చండి వాల్వీ తీగుల నుంచి ఆ వైరస్ని స్వస్సపరచండి నా దీవాన్ని కారాయించండి వ్యాక్సిన్ నుంచి అలాగే ఆ ముగ్గురం వేసినప్పుడు వెళ్ళిపోవాలి ఏసుప్రభా ఆ ముగ్రం మా ఇంట్లో ఉండదు ఏసుప్రభా మా దేశంలో ఉండదు దాని ఏసు రథానికి పోయితే ఎవరికి ఆనించకుండా తీసుకున్న వాళ్ళు ప్రభావ వాళ్ళవి హానకుండా అందరు శ్వాసపరిచి అందరూ రక్షణ తెచ్చని ఎంతమంది వైరస్ శ్వసపరిచిన నీకు పొందాలి సుప్రభ నీకే తగ్గను వాళ్ళు ప్రభా జ్ఞాపం చేసుకొని వాళ్ళవి రక్షణ తెచ్చని ఎంత బ్రదలు తాకండి కుట్టాలి అలాగే ఆ పలు జ్ఞానం కుటుంబంలో నెమ్మది శాంతి కష్టం తొలగించి చిన్న పిల్లలతో కుటుంబంతో సేవ అలాది అన్ని వాక్యం దానం చేయాలించని అన్న ముట్టని బలం దూడలా తెలిపెచ్చని ఆరోగ్యం దని కంచని స్వచ్ఛపరచని నా దీవానికి శాతం ఇంకా సేవల బలంగా వాడుకొని అక్క ముట్టను తాకండి అక్క బి ఇంకా బలంతో అగ్ని కంచని అక్క బి సేవలో ప్రభా వాక్యంలో నడిపించని సేవలో వాడుకొని ప్రభా ముట్టి దీవించి ఆశీర్వాదించి మనిషి దేవుని ద్వారా ఒడిదిల ఆశీర్వాదం లేచి కంచేస్తూ తోడించి కంచెని సైతానికి బంధించని నా ప్రభానికిభ చక్రోగి ఉంటాను తాకలి పలు జ్ఞానం తెలియచని ఆ బిడ్డ నీ బిడ్డ కనుక నీ సేవకొలు ఎవడకనా బలపరిచి రాబోయే శివధన కొట్టేసి ఇంకా ప్రభ ఆత్మతో జ్ఞానంతో తెలివితే నింపి ఆ ప్రాంతం వెలుగు పంపించి చీకలు పారదోయి వేసుకొన బాస్లో నడిపించి తన భార్య జ్ఞాపకం చేసుకుని జ్ఞానం తెలియచని భార్య ప్రవాహాలు అలియో పిల్లలు కుటుంబంతో సేవలు వాడుకోండి నా దీవానికివలు ప్రవాహాలు చీకరు ఉండకుండా నిన్ను మై మొబైల్ బిడ్డ తయారు చేయమని సునమే స్తోత్రం ప్రభావ దేవాలు అర్పించుకుంటున్నాం నేను మీ సాయం చేతి నడిపించారు ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మీ యొక్క స్వరం లాగా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించేలాగానే మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలి ప్రభావ ప్రభావ ప్రతి దశలో వాక్య పరంగానే జీవింపజేసుకునేందుకు మీకు ఎంతో వందనలు ప్రభావ ఎందుకంటే ప్రభావంలోకస్తులు తనమలి అదేవిధంగా ప్రార్థనలు ఆరాధనలు ఉంటాయి కానీ ప్రభావ వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా జీవించే జీవితాలనే ప్రభావ మీరు అందులో హెచ్చరించిన మీకు ఎంతో కాబట్టి ప్రభావ ప్రతి ఒక్కరం తనుమల్ వాక్యంలో బలపడాలా ప్రార్థన ఉపవాసాలు అటువంటి సేవా జీవితాల మనందరూ నడిపించండి శారీరకంగా తయారు కాకుండా కొడుగా అయితే తిరుమల ద్వేషము అసూయ కుళ్ళు కుట్రల నుంచి బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం అందరినీ ప్రేమించాలని తిరుమల ఒకరి ఒకరు కామెంట్స్ తీసుకోకుండా జాగ్రత్తగా జీవించాలని సహాయపడండి మీ విస్తరణ కొరకు ప్రయాసపడుతుండగా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా పరిశీలించి సేవ చేయాలన్నా సహాయపడండి ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షులు పెట్టుకోండి తిరుమల శ్రమల కాలంలో ఏ రీతిగా మీ కొరకు సాక్షిగా జీవించాలా ఏదైతే అనేక రెండు విషయంతో నడిపించాలో మీరే తను మన మార్గం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయాన్ని మీరే మై మార్గంగా మిమ్మల్ని మిమ్మల్ని మహేపరచలా మమ్మల్ని నడిపించమని ఏసు క్రిస్తునాన ప్రార్థిస్తున్నాం లేని వంద రజ పరి మందు సర్వాధికారి నీకు వందనాలు తండ్రి దేవా ప్రభా మరియు ఒక దిన ప్రభావంకి ప్రభా వాక్యం చేతుల ప్రభా మీరు మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు తండ్రి దేవాయచు ప్రభా మేము అగ్నిగా కాకుండా ప్రభా మంచి జ్ఞానం కలిగి మేము జీవించాల ప్రభా ప్రతి ఒక్క విషయంలో ప్రభా మేము మాలో ఎలాంటి గర్వం రాకుండా ఉండటం సాయం దాయి దేవా ప్రభా నీ అందు ప్రభావ ప్రతి ఒక్క వాక్యం విన్నది ప్రభా మేము ప్రాక్టీస్ చేయాలి చేసుకోవాలి ప్రభా దేవాసే దినాలు ఎంతో చెడ్డగా కాబట్టి ప్రభా ప్రతి ఒక్క సమయం కూడా ప్రభా మేము వేసి చేసుకోకుండా ప్రభా ప్రతి ఒక్క సమయంలో కూడా ప్రభా నిన్నే స్థితిని ఆరాధించడానికి ప్రభా వారి టైం ప్రభా కేటాయించుట మాకు సహాయపడండి ప్రభా నీకే స్థూతాం నీకే వందలాల్తుంది దేవా ప్రభా ప్రభా మరి ఈ యొక్క దేశంలో ఎంతో మంది ఉన్నారు ప్రభా వారిని కూడా మీరు చేసుకో ప్రభావం వాళ్ళంతా కూడా ప్రభా సర్వ సత్యంలోకి రావాలి ప్రభా మోసకరమైన బోధల నుంచి వీడలు దయచేసి ప్రభా దేవల సత్యం తెలుసుకోవాలా వాళ్ళు అలా గుంపులో నుంచి బయటికి లాక్కారండి ప్రభా దేవాభా వారిని అందరినీ కూడా ప్రభా నీ సత్యమైన మార్గం వాళ్ళకి తెలియచింది ప్రభా అలాంటి వారికి మీరు దర్శించి మాట్లాడండి ప్రభా దేవాయ్ ప్రభా అనాథ బిడ్డలు మీ జ్ఞాపకం ప్రభా అనాథ బిడ్డలు కూడా ప్రభా వారికి తో నీరుగా ఉండండి అనిపించి ప్రభా వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా ప్రభా దీవించాషన్ చేత ఇంటి ప్రభా కూడా మంచి సువార్త ప్రకటించి బిడ్డలుగా తయారు చేయండి ప్రభా నీకేస్తండి దీ మమ్మల్ని చిన్నపిల్లలందరికీ కూడా ప్రభా మరి ట్వంటీ నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా మరి ప్రతి ఒక్క బిడ్డకు ప్రొటెక్షన్ దాయించింది ప్రభా చిన్న పిల్లలకు అందరికీ కూడా ప్రభా నీ యొక్క రక్షణ కావచ్చు వారి చుట్టూ వేసి పెట్టండి ప్రభా దేవాయచు ప్రభా చదవంత ప్రభా అస్తం తోడించి నడిపించే ప్రభా మంచి జ్ఞానం వారికి అండ్ ప్రభా చిన్నతనం నుంచే ప్రభ నిన్ను స్థుతించి ఆరాధించే బిడ్డలుగా తయారు ప్రభా దేవాజు ప్రభ మరి నీ యొక్క జ్ఞానంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ ప్రభా ఏసీ అమ్మకు యొక్క జ్ఞానం మాకు దయచేంతండి దేవాయజ్ ప్రభా ప్రతి దాంట్లో కొన్ని ప్రభా మేము తగ్గించుకొని నడుచుకునేటప్పుడు మీరు మాకు సహాయపడండి ప్రభా నీకే స్థూతం నీకే ఉన్నా తండ్రి దేవా ఏసు ప్రభ మరి మా అందరినీ కూడా ప్రభా నీ యొక్క పరిశుద్ధ అభిషేకించండి ప్రభా నీ యొక్క సేవలు వాడకండి ప్రభా దేవా పరిశుద్ధత గుంపుల ప్రభా సీల్ చేసుకొని పెట్టుకోమని ఏసుకృష్ణంలో ప్రార్థిస్తాం తండ్రి మన ప్రభుకృష్ కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తడ ప్రజనా ప్రజలు ఉన్నారు ప్రజలు